దేవిని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంటున్నాను సాయంకాల సమయంలో దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి దేవుని నామానికి మహిమా ఘనత ప్రభావాలు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాను మరి సాయంకాల సమయంలో మరి కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు మరి మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించి దేవించిన దాకా మరి మనము ఈ స్కై ప్రోగ్రాంను మనకి ప్రార్థనతో ఆరంభించుకుందాం కృపామైడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా సార్వభావుడమైన ఏసయ గొప్ప దేవుడో ఆశ్చర్యక్రియలు జరిగించేవాడో ప్రభ మా పక్షాన నిలబడిన మా విమోచకుడవు మా రక్షకుడవు మమ్మల్ని పోషించు మా పోషకుడవు మమ్మల్ని స్వస్థపరచు వాడవు నీవేనైనా నీకు ఘనమైన నామంనికి వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభ మీక పాత సన్నిధిలో చేరి ప్రభ ఇక సాయంత్రం ఇక స్థుతి ఆరాధనలో ప్రభ పాల్గొనటకు మాకు ఈ అవకాశం కొరకే నీకు వందనాలు తెలిస్తున్నాం ప్రభాన తండ్రి బిడ్డలందరినీ మీరు త్వరపరిచి వేగిరపరచండి నా తండ్రి ప్రభ సకాలంలోకి ప్రభ మీరు కృప చూపించండి నీకు వాకు ద్వారా మాతో మాట్లాడండి ప్రభాన తండ్రి నీ యొక్క వాక్యంలోని ప్రభా గ్రంథంలోని ప్రభ ఎన్నో నిగూఢమైన సత్యాలు ప్రభ మాకు ఇంకా తేలివాలి నా తండ్రి ప్రభ తెలియపరచండి ఎస్య మాతో మాట్లాడండి నాయన మా మధ్యలోకి మీరు దిగిరండి ప్రభ పరిశుద్ధాత్మ రూపుడు నీకు వంద నాలుగు వంద నాలుగు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభానతని ఆటంకపరుస్తున్నా ప్రతి విధమైన అధికార శక్తులని ఏసు శక్తి గల నామంలో ప్రభన తండ్రి కాల్చి గొప్ప కృపలో ప్రభ వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి కుటుంబాలన్నీ వారి కుటుంబ ఆవసరతులని ప్రభ ఆరోగ్యంని ప్రతి దిగుడు జ్ఞాపకం చేసుకొని ప్రభా నీ యొక్క పాద సన్నిధిలో చేరి మా హృదయాలను కుంబరించుకొని నా తండ్రి నీకు వాక్యంను స్వీకరించు ఒక ప్రభావ యొక్క హృదయాలన్నీ తెరవండి మా అనవనీతులను వెలిగించండి నాయన అతను ఇంకా రానైన బిడ్డల కొరకే నీకు వదనాలు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్కరి మీరు నడిపించండి ఈ యొక్క వాకుల ద్వారా వాళ్ళని బలపరచని విశ్వాసంలో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం ఆ ప్రభ అడుగు ప్రతి వారికి దేవుడు ప్రతి ఒక్క విడకి టీమ్ పరిశుద్ధాత్మ నడిపింపు సహాయం దయచేయండి పరిశుధాత్మ తోడునైతే దయచేయండి ప్రభానతను నీ యొక్క గొప్ప కార్యం తెలుసుకుంటకు ప్రభానతను యొక్క సత్యం లేని ప్రభ గ్రహించుటకు ప్రభ మాకు మనసు దయచేయమని ఈ కూడిక అంతటిలో మీ పరిశుద్ధ నామంనికే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ఏ శక్తి శక్తి కలిగినామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి అమ్మే థ్యాంక్ యూ బ్రదర్ ఇంకా పాడుము పాటలు ఇసు కొరకే పాడేద నేను ఎప్పుడైనా నారోజ వనరోజలో ఆయనే నారాజా పాడుము పాటలు ఎస్సు కోరకే పాడేద నేను ఎప్పుడైనా నారోజ వనరోజ లు ఎల్లో ఆయనే నారాజ అందముగా ఆయన ఎవరున్నారు లోకములో అందముగా ఆయనవలే వలే ఎవరున్నారులోకములో తన శరీర మీచేను మన కూరకే మేము నీత్యము సంతోషించేదాం తన శరీర మీచే మన మేము నీత్యం సంతోషించేదం పాడుము పాటల్ ఇసుకొరకే పాడేద నేను ఎప్పుడైనా నారోజ వనరోజ లుయల్లో ఆయనే నారాజ ప్రేమలలో యేసునిలో ఇసుకు చాటి లేరుగా ప్రేమలలో యేసునిలో యేసుకు చాటి లేరుగా తన ప్రాణము నీచెను మన కూరకే మేము నీత్యము ఆనందించేదాం తన ప్రాణము నీచెను మన కొరకే మేము నీత్యము ఆనందించేదం పాడుము పాటలు యేసు కొరకే పాడేద ఎప్పుడైన నారోజ వనరోజ లోయల్లో ఆయనే నారాజ దేవుడనగా ఇసు ఒకడే మరణము జయించి లే చెనుగా దేవుడనగా ఇసువక్కడే మరణము జయించి లేనుగా నా యసుని నుకొని జయగీతము పాడెదము ఆనుకొని జయ గీతము పాడేదము పాడుము పాటలు యస్సు కొరకే పాడేద నేను ఎప్పుడైనా నారోజ వనరోజ లుయలో ఆయన్ని నారాజా ప్రెజరాడు బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ సిస్టర్ థ్యాంక్ పరశుద్దర తండ్రి మీకు కొన్నాళ్ళైనా ప్రభా ఉదయ సిస్టర్ గురించి తిరుమల యాదమ్మ గురించి సుందర్రావు గారి గురించి ప్రార్థిస్తున్నాం నైనా వీరి స్వసత అద్భుతాలని గురించి మనం ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ఉదయ గురించి మేము ప్రార్థిస్తున్నాం కదా నేను తన శరీరని బలహీనతలను గమనిస్తున్నారు నైనా స్వస్థత మనం ప్రార్థిస్తున్నాము తను పట్టి పెడిస్తున్న దుష్టశక్తులను అన్నింటినీ గర్దిస్తున్నాము యశ్వరిస్తున్నా ఉన్న టిపార్ట్ ఫ్రమ్ హర్ లైఫ్ ఇస్ ద మైటీ నేమ్ ఆఫ్ యశు అ ప్రభా బిడని సాక్షిగా నిలబెట్టండి అయినా లేవనైతే నడిపించండి అక్కడ ఎక్కడెక్కడైతే బ్లీడింగ్ ఉందో గద్దెస్తున్న మీసుకృష్ణన్నా ఆ బ్లీడింగ్ ఆగిపోను ప్రభా స్వస్సత దచ్చేయండి తను మళ్ళీ తన స్కిన్ అన్ని ఫ్లేష్ అన్ని తిరిగి వచ్చి మీ మైమార్థంగా బిడ నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రార్థనకు జవాబు తెచ్చే అదేవిధంగా ప్రభా యాదమ్మ గురించి సుందర్రావు గురించి ప్రార్థిస్తున్నగా వారి జీతంలో వారికి కావాల్సిన ఆకర్లు కొత్తను తీర్చండి అందరినీ రక్షణ నడిపించండి ఆయన మీ మై మాత్రంగా మీరు అందరినీ నిలబెట్టుకోమని మీరు సాక్షిని దినే అవకాశాన్ని యోగ్యతను దయచేమని మన ప్రభును రక్షపడినటువంటి ఏసు వారి ప్రశస్తమైన నామములు చేరవచ్చిన మీ అందరికీ నా శుభములు ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము పరిశుద్ధిమైన తండ్రి ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన మా ప్రభు మీ ఘనమైన అతినతమైన అతి శ్రేష్టమైన మనకి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం అద్వితీయుడ ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త సర్వకృపానిదేనా మా తండ్రి నీకు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభావ మమ్మల్ని రక్షించడానికి తండ్రి మీరు ప్రభా మీ ప్రాణాన్ని క్రైగంగా చెల్లించిన ప్రభావ మీకు స్తోత్ర మమ్మల్ని కూడా రక్షించుకున్నారు అందరిని మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి నన్ను ఈ గడిచిన కాలం అంత కృపతో కనికరంతో నీ ప్రేమతో వాత్సల్యంతో నేను మమ్మల్ని కూడా కాచి కాపాడను ఇంతవరకు సజీవులుగా ఉంచినందుకే మీకు స్తోత్రం తండ్రి ఈ సాయంత్రకాల సమయంలో ప్రభావ నీ సన్నిధిలో చేరి నేను స్థుతించటకు నా ప్రభావ నీకు మొరుపెట్టుకుంటకు నీ నా ప్రభా మీరు మాకు ఇచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి మీరు ఇచ్చిన కుడికను బట్టి యొక్క తండ్రి సహవాసాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ఆయన మమ్మల్ని కూడా దీవించండి ఆశీర్వదించండి నా ప్రభావి ఆన్లైన్లో ప్రభావ మేము గడిపే కొద్ది సమయం తండ్రి మా ఆత్మీయజీ ఎంతో మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని ఆధిస్తున్నాం ఇంతవరకు తండ్రి పాటలు ద్వారా మిమ్మల్ని మహింపరచం ప్రభువా మహిం పొందరని నమ్ముతున్నాం నా తండ్రి నైనా ప్రభు నా ప్రియులను వచ్చి మీ పాత సన్నిధిలో మొరిపెట్టాం నేను ప్రతి దేవుడు జవాబిచ్చే దేవుడు తండ్రి మీరే గొప్ప కార్యాలు జరిగించుకొని నేను మీ గొప్ప సాక్షులుగా వారిని లేవనెత్తుకొని ప్రార్థన చేస్తున్నాం ఈ సమయంలో తండ్రి నీ వాక్యాన్ని మేము ధ్యానించకపోతుండగా మీరే సహాయపడము ప్రభును అనుగ్రించము తండ్రి మీరే మాతో మాట్లాడండి నన్ను మీకు తగిన ప్రీతికరమైన జీవితం రీతిగా జీవించాలి ప్రభు నీ లేఖనాల నుంచి మాకు చూపించండి సరి చేయబడిన వరమై తండ్రి సత్యంలో నడవడానికి నైనా మీకు ప్రీతికరంగా మీకు విధేయత కలిగి నడవడానికి సహాయించమని ప్రార్థిస్తున్నాను మిమ్మల్ని మాత్రమే మహింపరచేవారుగా తల్లి మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థించేస్తున్నాను తండ్రి నైనా ప్రభ నీ పక్షంగా నిలబడుతున్నాను జ్ఞాపకం చేసుకోనండి మీ సులుచాట్లను మరుగుపరచండి మీ ఆత్మతో నింపండి నా మీ బోరుగా వాడుకొని మీరే మాట్లాడి మీరే మహిం పొందమని ప్రార్థిస్తున్నారు ముందున సమయం అందరినీ ప్రభా మీరే మాకు దీవికరంగా ఆస్పదకరంగా చేయమని కూడా నికృప కళాశాలకు అప్పగించుకుంటూ నికృపను కోరుతూ ఏసు క్రీస్తు పరిశుద్ధం లో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి అమ్మే ఈ రోజు పొరకే మత్తేసు వార్త పన్నెండవ అధ్యాయము నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు వచనాలు ఈ మూడు వచనాలు మనం ధ్యానించుకుంటాము మత్తేసు వార్త పన్నెండవ అధ్యాయము నలభై మూడు నలభై ఈ మూడు వచనాలు ఈ రోజు మనం ధ్యానించుకుంటాం ఇక్కడ రాయబడిన మాటలు ఏంటివి అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండను విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదును అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరను లేక అది ఊర్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తన కంటే చెడ్డమైన మరి ఏడు దయ్యములను వెంటబెట్టుకుని వచ్చును అప్పుడు అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండను అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగను అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించు నేను యశు ఆయన శిష్యులకు ఆయన ఈ మాటలు చెబుతూ ఉన్నాడు అని చెబుతుంది ఏంటిది అనంటే అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అంటే ఈ లోకంలో నీతి మంతుడు ఒక్కడు లేడని బైబుల్ చెప్తా ఉంది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అని మహిమను పొందలేకపోతున్నారు అని వాక్యాలు మనం చూస్తాం దాని అర్థం ఏంటిది అనంటే మనమందరం కూడా పాపులము మనమందరం కూడా ఒకప్పుడు ఈ లోకానికి బానిసలము అపవాది సంఖ్యలలో ఉన్న చీకటిలో ఉన్నవారము పాపపు బంధకాలలో ఉన్నటువంటి వారము అపవిత్ర ఆత్మలతో నింపబడినటువంటి వారము అటువంటి వారమైన మనల్ని అటువంటి వారంగా ఒకప్పుడు ఉన్నాము అని చెప్తున్నాడు అంటే అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయింది వదిలినంత ఆ స్థితి ఎటువంటిది అనంటే రక్షించబడినటువంటి స్థితి రక్షణ పొందనటువంటి స్థితి వాప్తీసం పొందనటువంటి స్థితి యేసు ప్రభుని ఎరగినటువంటి స్థితి ఆ స్థితిలో చూడండి ఆ మనుష్యుని ఒక అపవిత్రాత్మ వదిలిపోయిన తర్వాత విశ్రాంతి వెదుకచూ నీరు లేని చోట్ల తిరుగుతును అది విశ్రాంతిని వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటుంది విశ్రాంతి ఎక్కడ దొరకకపోతే నేను వదిలి వచ్చిన ఇంటికి తిరిగి వెళ్తాను అనుకొని అది ఆ ఇంటి దగ్గరకు మరలా వస్తుంది అంటే ఆ అపవిత్రమైన ఆ రక్షించబడిన అపవిత్రంగా జీవించినటువంటి ఇప్పుడు రక్షించబడినటువంటి ఆ వ్యక్తి దగ్గరకు వస్తుంది ఆ వ్యక్తి దగ్గర అంటే ఆ వ్యక్తి ఇల్లు అంటే తన హృదయము ఊడ్చి అమర్చి ఉండట అంటే తన హృదయము ఖాళీగా ఉండడం మనం అర్థం చేసుకోవచ్చు ఖాళీగా ఉండడం ద్వారా ఏమవుతుంది ఏంటంటే వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు దెయ్యాలని పట్టుకొని వస్తుంది మొదట ఒకటి వెళ్ళిపోయింది తిరిగి మళ్ళీ ఏడిటితో తిరిగి వచ్చింది మొత్తం ఎనిమిది వచ్చి ఆ వ్యక్తి హృదయంలో కూర్చుంటాయి అందువలన ఒక మనిష్యుడి కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అన్నాడు అంటే మనిషి యొక్క స్థితి మొదటి కంటే కూడా చివరికి వరకు బహు తయారవుతుంది అని ఆయన ఉన్న మాట ఏంటిది అలాగే ఈ దుష్టతరము వారికిని సంభవించున నేను అంటే ఇది ఎవరికి జరుగుతుంది అని అని చెబుతున్నాడు అనంటే ఈ తరంలో ఉండే మనుషులకు ఈ తరంలో ఉన్న వారికి ఇది జరుగుతుంది అంటున్నాడు అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము ఒక మనుష్యుడు రక్షించబడక మునుపు నింపబడిన వాడు ఎప్పుడైతే ఏసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి వస్తాడో ఆ వ్యక్తిలో నుంచి ఆ దెయ్యం వెళ్ళిపోతుంది ఆ వ్యక్తి కనుక దేవుని వాక్యముతో నింపబడకపోతే దేవుని ఆత్మతో నింపబడకపోతే అతడు ఖాళీగా ఉంటే తిరిగి మరలా ఏడు దెయ్యాలను పట్టుకొని వస్తుంది అక్కడ రాయబడిన మాట ఏంటిదనంటే నీరు లేని చోట్ల తిరుగుచుంటాను నీరు నీరు లేని చోట అంటే నీరు అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం అది మనకు తెలుసు దేవుని వాక్యమే జీవజలం ఆ వాక్యం హృదయంలో లేకపోతే తిరిగి మళ్ళీ తీసుకొచ్చి ఏడు దెయ్యాల వచ్చి కూర్చోబెడుతుంది అప్పుడు అతని పరిస్థితి బహు దారుణంగా తయారవుతుందని వాక్యం ఈ వాక్య భాగము మనం గత సంవత్సరం కొంతకాలం క్రితం ధ్యానించాం ఆ ఏడు ఆత్మల గురించి మనం ఎంతగానో ఒక ఒక రోజు మనం ధ్యానిస్తూ వచ్చాం ఈ రోజు ఆ ఏడు ఆత్మల్లో ఒక ఆత్మ ఆ ఆత్మని ఈరోజు మనం ధ్యానించుకుంటాం ఒక ఆత్మను గురించి ఈరోజు మనం ధ్యానించుకుంటాం ఆ ఆత్మ ఎక్కడ రాయబడింది అంటే యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనంలో మనం చూస్తాం యోహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనం ఇక్కడ ఒక ఆత్మ గురించి యోహాను భక్తుడు రాస్తున్నాడు ఏంటిది అనంటది మనము దేవుని సంబంధులము దేవుని ఎరిగినవాడు వాడు మన మాట విను దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో బ్రహ్మపరచు ఆత్మ ఏదో తెలుసుకొని ఆయన ఇక్కడ రెండు ఆత్మల గురించి మాట్లాడుతున్నాడు మొదటిది సత్య స్వరూపమైన ఆత్మ అంటే మన ప్రభు అయిన యొక్క ఆత్మ అది దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ దాని గురించి మాట్లాడుతున్నాడు రెండవది భ్రమపరచు ఆత్మ బ్రహ్మపరచు ఆత్మను గురించి మాట్లాడుతున్నాడు దీని గురించి ఆయన వివరిస్తున్న విధానం ఎలా ఉంది అనంటే ఎవడైతే దేవుని మాట వినడో ఎవడైతే దేవుని వాక్యానికి లోబడడో దేవుని వాక్యం చేత సరిచేయబడడో వాడు దేవుని సంబంధి కాడు అంత ఎందుకు కాడు అనంటే వాడు దేవుని ఆత్మ చేత నింపబడలేదు అరి దేనితో నింపబడ్డాడు అనంటే బ్రహ్మపరచు ఆత్మ చేత నింపబడ్డాడు కాబట్టి అతడు దేవుని సంబంధి కాదు అని సెలవిస్తూ చూడండి ఈ రోజు మనం ధ్యానించుకోబోయే అంశం కూడా ఇదే బ్రహ్మపరచు ఆత్మ ఈ ఆత్మ బహు భయంకరమైనది ఈ ఆత్మ బహు చెడ్డది ఎందుకు చెడ్డది అనంటే అపవిత్ర ఆత్మ పట్టిన వ్యక్తిలో అపవిత్రమైన కార్యాలు మనకు కనపడతాయి అపవిత్రమైన కార్యాలు అతను చేసిన ప్రతిసారి తన మనస్సాక్షి తన గద్దిస్తా ఉంటది ఇదిగో నువ్వు మోసం చేస్తున్నావు ఈ మోసం చేయడం తప్పు ఇదిగో ను వ్యభిచారం చేస్తున్నావు ఈ వ్యభిచారం చేయడం తప్పు ఇదిగో ను ఈ పాపపు చూపులు చూస్తున్నావు ఇది తప్పు అని గ్రహించగలుగుతాడు అని ఇష్టపడి చేస్తాడు గ్రహించి ఇది తప్పని తెలుసుకొని కూడా చేస్తాడు అది తప్పని అర్థం అవుతుంది అతనికి కానీ భ్రమపరచు ఆత్మ ఉన్న వ్యక్తిలో అది తప్పని కూడా అర్థం కాదు తను చేస్తున్నది తప్పే తను చేస్తున్నది పాపమే తాను చీవిస్తున్న జీవితము అపవిత్రమైనదే కాని గ్రహించరు అన్నట్టు నేను కరెక్ట్ గానే ఉన్నాను అని అనుకుంటారు అటువంటి స్థితిలోనికి ఈ ఆత్మ ఒక మనిషిని తీసుకెళ్తుంది అటువంటి ఆత్మ చూడండి బ్రహ్మపరచు ఆత్మను గురించి ఇంగ్లీష్ లో రాయబడిన మాట ఏంటిది అనంటే ద స్పిరిట్ ఆఫ్ ఎర్రర్ స్పిరిట్ ఆఫ్ ఎర్రర్ అంట ఎర్రర్ అంటే ఏంటిది అనంటే ఒక దోషం మాదిరి నన్ను ఇంగ్లీష్ లో ఎలా రాశారు అనంటే Unintended or Unexpected Deviation from the Expected Behavior of a System. That means, we don't know what we are doing. We don't know what we are doing, but we don't know what we are doing. But we don't know what we are doing. Unintended or Unexpected Deviation. We are doing what we are doing. There are a few variations. So That's Brahmaparish. అదే బ్రహ్మపరచ ఆత్మ అంటే మనం వెళ్ళే త్రోవా మనం వెళ్ళే మార్గం అంతా బాగానే ఉందనుకుంటాం కానీ ఎక్కడో ఒక్క చోట కొంత డీవియేట్ అవుతాం కొంత డీవియేట్ అయినప్పుడు చూడండి మనం వెళ్తున్న మార్గానికి మనం దగ్గరగానే ఉన్నట్టు ఫీల్ అవుతాం కానీ మనం గమనించిన ఏంటిదనంటే సాగే కొద్దీ సాగే కొద్దీ సాగే కొద్దీ ఆ మార్గానికి దూరంగా పోతాం ఉదాహరణకి ఇంకా మనకు అర్థం కావాలనంటే మనం స్ట్రైట్ రోడ్ లో వెళ్ళిపోతున్నాం స్ట్రైట్ రోడ్ లో వెళ్తున్నప్పుడు సగం దూరం వెళ్ళిన తర్వాత స్ట్రైట్గా పోకుండా కొంచెం పక్కకు తిరిగాం కొంచెమే వన్ డిగ్రీనే నైన్టీ డిగ్రీస్ కాదు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కాదు వన్ డిగ్రీస్ కాదు వన్ డిగ్రీస్ అంటే పూర్తిగా వెనక్కి వెళ్ళిపోవడం నైన్టీ డిగ్రీస్ అంటే పక్క దానికి వంకరగా వెళ్ళిపోవడం కానీ వన్ డిగ్రీనే పక్కకు తిరిగాం వన్ డిగ్రీ అంటే కొంచెమే మనకి ఆ కొంచెం అసలు అర్థం కాదు అది మనకు తెలీదు అది కొంచెం మనం డీవియేట్ అయినామని కూడా అర్థం కాదు వన్ డిగ్రీ అంటే అంత స్వల్పమైందన్నట్టు అలా ఏమనుకుంటారు అనంటే స్ట్రైట్ వారు ఒక్క డిగ్రీ పక్కకు తిరిగి పోతా ఉంటే నేను దగ్గరగానే ఉన్నాను కదా ఇదే కదా మార్గం అనిపిస్తుంది కానీ పోను పోను పోను పోను పోను పోను ఏమవుతుందంటే అసలైన మార్గానికి వంకర తిరిగిన మార్గానికి ఇనీషియల్ గా పెద్దగా అనిపించదు ఆ మార్గంతో కలిసి అనిపిస్తుంది కానీ చివరికి వరకు చేరుకోలేనంత దూరంగా ఆ రెండు మార్గాలు వెళ్ళిపోయిపోతాయి చాలా దూరం అయిపోతాయి ప్రారంభంలో చాలా దగ్గరగా నడుస్తున్నట్టే ఉంటది అందులోనే పోతున్నట్టు ఉంటది ఆ మార్గంలోనే పోతున్నట్టు ఉంటుంది కానీ చివరికి వచ్చే వరకు ఆ మార్గానికి బహు దూరంగా వెళ్ళిపోతారు అలా నడిపించేదే బ్రహ్మపరచ ఆత్మ అలా తీసుకెళ్లేదే బ్రహ్మపరచ ఆత్మ అంత భయంకరమైంది అది ఎంత భయంకరమైనది అని మీకు ఉదాహరణకు అర్థం కావడాన్ని చెప్తున్నాను నేను ఒంగోలుకి అని చెప్పి బయలుదేరాను బండి వేసుకొని లేదా కారు వేసుకొని నా వాహనం తీసుకొని నేను ఒంగోలు వెళ్ళాలని చెప్పి నేను బయలుదేరాను ఒంగోలు వెళ్ళాలి అనంటే చూడండి కొన్ని మలుపులు ఉంటాయి హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళ్ళాలంటే మలుపులు ఉంటాయి విజయవాడ హైవేలో పోవాలి నార్కెట్ పల్లి వరకు వెళ్ళాలి నార్కెట్ నుంచి రైట్ తీసుకోవాలి స్ట్రైట్ గా వెళ్తే విజయవాడ వస్తుంది నార్కెట్ నుంచి స్ట్రైట్ గా పోవాలి స్ట్రైట్ గా ఆ హైవేలో కొంత దూరం పోయిన తర్వాత నెకరికలు అనే ప్రాంతం దగ్గర మళ్ళీ రూట్ డేవియేషన్ అవుతుంది నేనేం చేశాను పట్టించుకోకుండా సరి చేసుకోకుండా ఒంగోలు మార్గంలో వెళ్ళాల్సిన నేను గుంటూరు మార్గంలో పోయినాను గుంటూరు మార్గంలో పోయిన నేను కొంత దూరం వెళ్ళిన తర్వాత నాకు బోర్డు కనిపించింది ఏమని గుంటూరుకి వంద కిలోమీటర్లు అని ఒక బోర్డు కనిపించింది చూడండి మామూలుగా అయితే నేనేమనుకుంటాను అరే నేను తప్పుడు మార్గంలో వచ్చానే ఇది ఒంగలు పోయే మార్గం కాదు ఇది ఇది గుంటూరు పోయే మార్గం ఇది నేను తప్పుడు మార్గంలో వచ్చానని చెప్పి వెనక్కి వెళ్ళిపోతాం ఇది మామూలుగా చేసే పని కానీ బ్రహ్మపరచు ఆత్మ బట్టిన చేసే పని ఏంటో తెలుసా వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అని ఇది గుంటూరుకు వెళ్ళే మార్గం రాయబడింది ఒంగోలుకి వెళ్ళే మార్గం కాదు కదా అని అక్కడ ఇక్కడ ఎక్కడ రాయలేదు కదా ఇది ఒంగోలుకి ఇది గుంటూరుకి వెళ్ళే మార్గం చెప్తుంది గుంటూరుకి వంద కిలోమీటర్లు అని చెప్తుంది అలాగని చెప్పి ఒనుగోలు పోదని ఎక్కడ రాయలేదు కదా ఇది ఒంగోలుకి వెళ్ళదని దాని అర్థం కాదు కదా ఏమో గుంటూరు తర్వాత ఒంగోలు ఉండొచ్చేమో గుంటూరుకు ముందే ఉండొచ్చేమో ఆ చుట్టుపక్కల ఉండొచ్చేమో అని చెప్పి ఆ మార్గంలోనే తీసుకెళ్ళేటట్టు చేస్తుంది మీకు అర్థమైందని అనుకుంటున్నాను గుంటూరు వెళ్లాల్సిన వాడు ఒంగోలు వెళ్లాల్సిన వాడు గుంటూరు మార్గంలో పోతాడు ఆ మార్గంలో పోయే తప్పని తెలిసినా కూడా సరి చేసుకోకుండా ఆ మార్గంలోనే పోతాడు ఎందుకంటే ఏమనుకుంటాడు అంటే పైపేచ్చు నేను తప్పుడు మార్గంలో పోతున్నాను అని అనుకోడు నేను కరెక్ట్ మార్గంలోనే పోతున్నాను ఏమో గుంటూరు తర్వాత వచ్చిద్దేమో గుంటూరు ముందు వచ్చిందేమో ఇక్కడ గుంటూరు కని రాసింది కానీ ఒంగోలు కాదని రాయలేదు కదా అని తలంపులు పుట్టిస్తుంది అదే ఈ బ్రహ్మపరచు ఆత్మ అదే బ్రహ్మపరుచు ఆత్మ ఎందుకు దీని గురించి మనము ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాలి అని అనుకుంటే అంటే నాకు బాప్తీసం పొందక మునుపు నాకు కొన్ని డౌట్లు ఉండేవి నేను ఎప్పుడు దేవునికి లోబడిన వ్యక్తిని కాదు బాప్తీసం పొందక ముందు నా జీవితం బహుఘోరమైన జీవితమే లోకపు ఇష్టాలతోటి లోకానుసారమైన జీవితం జీవిస్తుండేవాడిని లోకపు ఆశ అన్ని ఉన్నాయి ఆ సమయంలో నాకు యేసు గురించి తెలుసు నాకు చిన్నప్పటి నుంచే యేసు గురించి తెలుసు నేను ఎవరన్నా వాక్యం చెప్పినా మా ఇంట్లో వాళ్ళు లేదంటే ఎవరి ద్వారానైనా సరే బాప్తీసం పొందమనే ఒక మాట నా చెవిని పడ్డా కూడా అమ్మో బాప్తిసం పొందకూడదు ఎందుకు పొందకూడదు బాప్తీసం పొందితే అబద్ధాలు ఆడకూడదు బాప్తిసం పొందితే సినిమాలు చూడకూడదు బాప్తీసం పొందితే చెడు పనులు కూడా చేయకూడదు పాపిస్ట్ పనులు లేవి కూడా చేయకూడదు చాలా పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా జీవించాలి అనే ఒక తలంపు ఉండేది ఇప్పుడున్న మన బతుక్కి మనం ఎలా ఇప్పుడు అలా ఎలా జీవించగలం అటువంటి జీవితం మనకు వద్దులే లోకం బాగుంది అని అనుకునేవాడిని బాప్తీసం పొందక ముందు నాకు రక్షణ లేదు నాకు దేవుని వాక్యము తెలియదు ఏసు ప్రభు కూడా పూర్తిగా తెలియదు ఆయన ఎందుకు చచ్చిపోయడం కూడా నాకు తెలియదు అటువంటి స్థితిలోనే నాకు ఈ విధమైన ఆలోచన ఉంది ఏమని నేను పాపం చేయకూడదు బాప్తిసం పొందితే పాపం చేయకూడదు బాప్తీసం పొందితే అబద్ధాలు ఆడకూడదు బాప్తీసం పొందితే లోక సంబంధమైనటువంటి ఆశలు ఉండకూడదు పర్ఫెక్ట్ గా నీతి జీవించాలి ఏ పాపము చేయకూడదు అనేటువంటి ఆలోచన విధానం నాకు ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అనంటే నాకు బాప్తిసం లేకపోయినా దేవుని వాక్యం తెలియకపోయినా నాకు ఆలోచన లేదు కానీ ఈ రోజుల్లో మనుషుల్లో బాప్తీసం పొందుతున్నారు నాకు పరిశుద్ధాత్మ ఉందని చెప్తున్నారు దేవుని వాక్యం గంటల తరబడి వింటున్నారు దేవుని వాక్యాన్ని గంటల తరబడి చదువుతున్నారు గంటలు గంటలు ఉపవాసాలు ఉంటున్నారు ప్రార్థనలు చేస్తున్నారు రోజులు రోజులు ఉపవాసాలు చేస్తున్నారు కానీ నేను చేస్తున్నది తప్పు అని మాత్రం గ్రహించలేని స్థితిలో ఉన్నారు ఇది నాకు ఆశ్చర్యం ఇప్పటి నుంచి కాదు నాకు బాప్తిసం పొంద నుంచి పొందక ముందు నుంచి ఇది ఎలా సాధ్యం బైబుల్ చదువుతున్నాం కదా వాక్యం వింటున్నాం కదా ప్రార్థన చేస్తున్నాం కదా చేస్తున్నారు కదా ఉపవాసాలు ఉంటున్నారు కదా మరి వీరు చేస్తున్న ఈ పని వీరు కలుగున్నటువంటి ఈ ఆలోచన వీరు తలపెట్టినటువంటి ఈ వ్యాపారం ఇది మంచిది కాదు కదా మరి ఎందుకు చేస్తున్నారు వాక్యం తెలియక చేస్తున్నారా అంటే తెలియక తెలుసు మరి ఎందుకు చేస్తున్నారు అని నేను ఎన్నో రోజుల నుంచి ఆలోచన చేసేవాడు ఎన్నో రోజుల నుంచి నాకు ఆలోచనలు ఉండేవి దేవుడు నా ఆలోచనలకి ఇచ్చిన సమాధానం ఒకటే అదే బ్రహ్మపరచ్చు ఆత్మ ఆత్మ పటినులకి ఏది అర్థం కాదు ఆ ఆత్మ పటినులకి ఏది అర్థం కాదు అటువంటి పరిస్థితిలో ఉంటారు నాకు ఒక వ్యక్తి తెలుసు ఆ వ్యక్తుల పేర్లు నేను చెప్పను ఒక నాకు ఒక వ్యక్తి తెలుసు నాకు బాప్తీ సం పొందక ఆ వ్యక్తి నేను చూస్తూ ఉన్నాను ఆ వ్యక్తి మంచిగా ప్రార్థనలు చేస్తుంది ఉపవాసాలు ఉంటుంది దేవుని మందిరానికి వెళ్తుంటది దర్శనాలు చూస్తుంటది ఎంతో ఆత్మీయంగా ఎంతో భక్తిగా బయటకు కనపెడతా ఉంటది కానీ లోపల హృదయం అంతా కూడా బహు ద్వేషంతో నిండుకొని ఉంటది ఎక్కడ కూడా హృదయములో కనికరం పదం కనిపించదు వాళ్ళకి వీళ్ళకి గొడవలు పెడతా ఉంటది ఎంతో భయంకరమైనటువంటి మనస్తత్వం కలిగిన స్త్రీ అమ్మాయి నాకు అనిపిస్తుంది వీళ్ళు చర్చికి పోయి ఏం నేర్చుకుంటున్నారు వీళ్ళు చర్చికి వెళ్ళి ఏం మళ్ళీ భాషల్లో మాట్లాడుతున్నామంటారు ఇటువంటి విధానంలో ఉండి ఇటువంటి కార్యాలు ఇటువంటి ప్రణాళికలు ఇటువంటి తలంపులు ఎలా కలిగి ఉంటున్నారు ఇటువంటి మాటలు వీళ్ళు ఎలా మాట్లాడగలుగుతున్నారు అన్న ఆలోచన ఉండేది నాకు మరి వాళ్ళని మాట్లాడి చూడండి వాళ్ళతో మాట్లాడండి ఎంత బాగా మాట్లాడతారు మళ్ళీ దేవుడు పదం లేకుండా ఒక్క ముక్క ముందుకు పోది వెనక్కి రాదు అంత భక్తిగా మాట్లాడతారు కానీ వాళ్ళ హృదయ ఆలోచనలన్నీ బహుఘోరంగా ఉంటాయి వాళ్ళ మాటలన్నీ కొండాలుగా ఉంటాయి గొడవలు పెట్టేవిగా ఉంటాయి వ్యసనంతో గూడుకున్నవిగా ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో ఉంటారు ఇంకొక ఆయన తెలుసు నాకు సేవకుడు దేవుని సేవకుడు ఆయన దేవుని పరిచర్ చేస్తున్నాడు వాక్యం చెబుతున్నాడు అన్ని చెబుతున్నాడు అతను ఎన్నో సార్లు వాక్యం తీసి తన సహోదరుని ద్వేషించి నరహంతకుడు అని ఎన్నిసార్లు చదవలేదు ఎన్నిసార్లు చదవలేదు ఆ వాక్యం ఆ వాక్యం చదివినప్పటికీ కూడా వేరొక సేవకుణ్ణి బూతులు జడుతున్నాడు విపరీతంగా ద్వేషిస్తున్నాడు లోకస్తులు కూడా మాట్లాడినటువంటి బూతు మాట ఒకట మాట్లాడాడు అటువంటి మాట మాట్లాడాడు అంత ద్వేషాన్ని నా వ్యక్తి పట్ల అతను నింపుకున్నాడు మరలా తిరిగి అతను ఏ మాత్రం పశ్చాత్తాపం కనిపించదు అరే నేను ఆ వ్యక్తిని ఇప్పుడు బూతులు తిట్టానే నేను ఆ వ్యక్తిని ద్వేషిస్తున్నానే ఆ వ్యక్తి అంటే ఇంత కోపం ఉందే మరి దేవుని వాక్యంతో పోల్చుకుంటే నా జీవితము నేను నరహంతుకుని కదా నా బ్రతకు నరహంతుకుని నేను నేను కదా మరి ఇంత దేవునికి వ్యతిరేకమైన పనిని ఎందుకు చేస్తున్నాను అని మాత్రం గ్రహించడు గ్రహించడు తర్వాత ఈ లోకంలో సేవకులను చూస్తూ ఉంటాం మన దేవుడు సర్వలోక సృష్టికర్తైనటువంటి దేవుడు మన దేవుడే సమస్తాన్ని కలుగు చేసిన వాడు సకల ఆశీర్వాదాలు కలిగినటువంటి వాడు సకల ఐశ్వర్యం కలిగినటువంటి దేవుడు ఆ దేవుని పనిచేస్తున్నటువంటి దేవుని సేవకులు ఏం చేస్తారు అనంటే అన్యుల దగ్గరికి వెళ్తారు దేనికోసము మేము మందిరం గడుతున్నాం మాకు డబ్బులు ఇవ్వండి ఎవరి దగ్గరికి వెళ్తారు అన్యులు ఎటువంటి అన్యులు వాళ్ళు పొలిటికల్ లీడర్లు వాళ్ళు ఏ అన్యాయం చేశారో సొమ్ము ఏ అక్రమం చేశారో ఏ అవినీతి చేశారో డబ్బు సంపాదిస్తారు వారి దగ్గరికి వెళ్ళి చెయ్యి జాచి ఆ అవినీతి సొమ్ము ఆ అక్రమమైన సొమ్ము ఆ డబ్బు తీసుకొని వచ్చి మందిరాలు గడతారు తిరిగి మళ్ళీ దేవునికి ప్రతిష్ఠిస్తారు ఊహిస్తేనే ఒళ్ళంతా ఎట్టనో అయిపోతుంది మైండ్ అంతా ఎలానో అయిపోతుంది సర్వశక్తుడైన ఆ దేవునికి సకల ఐశ్వర్యం కలిగిన ఆ దేవునికి గొప్ప దేవునికి అన్యాయపు సొమ్ముతో తీసుకొచ్చి మందిరం కట్టి తిరిగి మళ్ళీ ఆయనకి ప్రతిష్ఠించి ఇది దేవుని వలన కలిగింది అని చెప్పి నోటమిట మాట్లాడతారు ఈ మందిరం కట్టడానికి దేవుడు సహాయం చేశాడు అని చెప్తారు వాక్యానుసారం వాక్యంతో దీన్ని పోలి చూస్తే ఎంత భయంకరమైన పాపం అది ఒకరు ఎదురు చేయి నువ్వు సర్వశక్తుడైన దేవుని సేవకునిగా తప్పు మళ్ళీ వాళ్ళ దగ్గర అన్యాయపు సొమ్ముని తీసుకొచ్చి మందిరం కట్టి మరి దాన్ని దేవునికి ప్రతిష్ఠిస్తున్నావంటే ఎంత ధైర్యం కావాలా ఎంత ఓ కాళ్ళు చేతులు వణుకుతాయి ఆలోచన చేస్తేనే తని ఏ భయము లేకుండా చేస్తారు ఎందుకు ఎందుకు చేస్తున్నారు వాక్యం తెలీదా మరి చదివేదంతా ఇటు వాక్యం తెలుసు మరి వినేదంతా ఇటు తెలుసు కానీ ఎందుకు గ్రహించరు అనంటే కారణం ఒకటే అదే బ్రహ్మపరచు ఆత్మ అది బ్రహ్మపరచు ఆత్మే వాళ్ళని భ్రమ పెడుతుంటది వాళ్ళని లోపల లోపలే భ్రమ పెడుతుంటది ఎలా బ్రహ్మ పెడుతుంటుందో తెలుసా నువ్వు ఉపవాసం ఉంటున్నావు కదా నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు కదా వాక్యం వింటున్నావు కదా భాషలు మాట్లాడుతున్నావు కదా నువ్వు బాగానే ఉన్నావు నువ్వు దేవునికి దగ్గరగానే ఉన్నావు నువ్వు దేవుని కొరకు సేవ చేస్తున్నావు కదా నువ్వు దేవుని వాక్యాన్ని చెబుతున్నావు కదా నువ్వు దేవుని కొరకు నువ్వు ఇవన్నీ కదా నువ్వు బాగానే ఉన్నావు ఇది నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు దేవుని కోసమే కదా ఈ మందిరం ఎవరి కోసం దేవుని కోసమే కదా ఈ మందిరం ఎవరి కోసం దేవుని బిడ్డల కోసమే కదా అని చెప్పి బ్రహ్మపరుస్తుంది ఇది వాక్యానికి విరుద్ధమే ఇది నేను చేస్తున్న పని తప్పే ఇది నేను చేస్తున్న పని పాపమే అనే విషయం వాళ్ళకు గుర్తు రాదు ఎవరికి గుర్తు రాదు కానీ ఏం గుర్తుకు అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ గుర్తొస్తాయి అందుకు బ్రహ్మపరచు ఆత్మ బహు భయంకరమైనవి చేసే పనులన్నీ కూడా భయంకరమైనవి చేసే కార్యాలన్నీ కూడా బహు భయంకరమైనవి లోకస్తులు కూడా చేయనటువంటివి బహుఘోరమైన పాపాలు చేస్తూ బహుఘోరమైన దుష్కార్యాలు చేస్తూ దేవునికి విరోధమైన పనులు చేస్తూ తిరిగి పశ్చాత్తాపం లేకుండా తిరిగి నేను దేవునికే చేస్తున్నా అన్నటువంటి నేను బాగానే ఉన్నాను మనస్తత్వం ఎవరికైతే కలిగి ఉంటారో వారు బ్రహ్మపరచు ఆత్పడ బ్రహ్మపరచు ఆత్మ చేత పీడింపబడుతున్నటువంటి వాళ్ళు వాళ్ళు అటువంటి పరిస్థితిలో ఉన్నవారు చివరికి తెలియలేదు అవుతారు అని నేను ఇంతకాలం చేశాను కదా అగుంపే అగుంపు ఆ గుంపు చెప్పేది ప్రభు ప్రభు అని నామమును దయ్యాలు వెళ్ళగొట్టలేదా ప్రభువా ప్రభు నీ నామమును మేము ప్రవచించలేదా నీ నామమును మేము స్వస్థతలు చేయలేదా అని అడుగుతారు వాళ్ళు ఏమనుకున్నారు అరే ప్రవచనాలు చెప్పామో జరిగినాయి కదా స్వస్థతలు చేసాం జరిగినాయి కదా అరే మేము భాషలతో మాట్లాడినాం కదా మేము దయ్యాల్ని వెళ్ళగొట్టినాం కదా మరి దేవునిలో లేకుండానే ఇవన్నీ జరిగినాయా అవును జరిగినాయి మరి జరిగితే దేవుని దగ్గరగా ఉన్నట్టే కదా అని చెప్పి వాటిని బట్టి తమ భక్తి జీవితాన్ని నిర్ధారించుకున్నారే కానీ వాక్యముతో తమ జీవితాలని పోల్చుకొని చూసుకోలేదు దాని ఫలితము ఆ రోజు దేవుని దగ్గర నిలబడినప్పుడు యేసు ప్రభు దగ్గర నిలబడినప్పుడు యేసు ప్రభు అన్నాడు మీరు ఎవరో కూడా నాకు తెలియదు ఎందుకు మీరు నేను చెప్పింది ఏ రోజు వినలేదు నేను ఎన్నో వినలేదు మీ పని మీరు చేసుకొని పోయినారు మీరు ఎవరు మీరు ఏది కూడా నాకు తగినట్లుగా చేయలేదు మీరు ఎవరో కూడా నాకు తెలియదు అన్నాడు యేసుప్రభు ఎందుకు అన్నాడు అనంటే ఇటువంటి పరచు ఆత్మ పట్టిన వాళ్ళే వాళ్ళు వాళ్ళు నిజంగా అక్రమం చేసిన గ్రహింపు కలిగిన వారైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆ మాట అనలేరు ఎవరు అనగలుగుతాడు నిజంగా వాళ్ళు కనుక ఆరు అక్కడ ఆ మాట్లాడిన ఆ మాటలో అన్న వాళ్ళు కనుక నిజంగా పాపము చేసినామనే గ్రహింపు వాళ్ళకు ఉండి ఉంటే ఉంటే నేను ప్రభువుకు దూరంగా జీవించానేటువంటి పశ్చాత్తాప గుణం వాళ్ళకి ఉండి ఉంటే గ్రహించుకొని ఉండుంటే దేవుని ఎదుట పాపం చేశామన్నా గ్రహింపు ఉండి ఉండుంటే ఖచ్చితంగా రిపెంటెన్స్ పశ్చాత్తాపం పొందేవాళ్ళు పశ్చాత్తాపం పొంది వారి జీవితకాలం ప్రభు సన్నిధిలో ఏడ్చేవాళ్ళు దావి దాడవలేదా పాపం చేసి దావి దాడవలేదా తముసోరు ఆడవలేదా ఎవరు ఆడవలేదు చెప్పండి పాపం చేసిన ఏడ్చారు కదా మరి ఆ గ్రహింపు కనుక వాళ్ళకు వచ్చి ఉంటే వాళ్ళు కూడా ఏడ్చి పశ్చాత్తాపడి దేవుని దగ్గర క్షమాపణ పొందుకునే కదా మరి ఎందుకు పశ్చాత్తాపడలేదు మరి ఎందుకు క్షమాపణ పొందుకోలేదు అనంటే జీవిత కాలము వారు చేస్తున్నది పాపం అని గ్రహించలేదు లేదు కావాలనే చేశారు పాపం అని చేయిస్తారు పాపమని చేస్తారు కావాలనే యేసు ప్రభుని అడ్డం పెట్టుకొని చేస్తారు అలా చేసిన వరకు ఏసు ప్రభు దగ్గరికి వెళ్ళి అడగరు కదా వాళ్ళకి తెలుసు నేను ఏసు ప్రభుకు వ్యతిరేకంగా చేస్తున్నానని వాళ్ళకి తెలుసు నేను వాక్యానికి విరోధంగా చేస్తున్నానని తెలిసిన వాళ్ళు వెళ్ళి యేసు ప్రభు దగ్గర ఎలా అడగగలుగుతారు నేను ఆమ్మను అది చేయలేదా ఇది చేయలేదని ఎందుకు అడుగుతారు అడగరు కదా చూడండి ఏం ఏం ఏం గుర్తు చేసుకుంటున్నామనంటే బ్రహ్మపరచు ఆత్మ ఎంత భయంకరమైనదో తెలుసుకుంటున్నాం ఈ బ్రహ్మపరచు ఆత్మ ఆయన రాశాడు చూడండి దేవుని సంబంధి కాని మన మాట వినడు మన మాట ఆయన ప్లేస్ లో చెప్పాడే కానీ ఆయన మాట వినడానికి ఆయన మాట కాదు అది దేవుని మాట పరిశుద్ధాత్మట చెప్పే మాట ఆ మాట వినడు చూడండి మరి ఈ లోకంలో మనుషులు చాలా మంది భ్రమపడుతున్నారు తాము కలిగినది బ్రహ్మపరుచ ఆత్మ లేదా పరిశుద్ధాత్మ గ్రహించలేని స్థితిలో ఈరోజు చాలా మంది ఉన్నారు చూడండి ఉదాహరణకు చెప్పాలి అనంటే పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలకి బ్రహ్మపరుచవాత్మ చేసే కార్యాలకి బహు తేడా ఉంటుంది చూడండి నాడు అపోస్తులలో పరిశుద్ధాత్మ ఉంది వారు పరిశుద్ధాత్మ పొందుకొని వారు ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పినా మనుషుల్లో ఏం కలిగింది అనంటే పశ్చాత్తాపం కలిగింది అయ్యో మేం పాపులమే నాడు పేతురు భక్తుడు వాక్యం చెబుతుంటే దేవుని ఆత్మను పొందుకొని వాళ్ళ హృదయంలో పొడవబడ్డారు వాళ్ళు వాళ్ళ హృదయంలో పొడవబడ్డారు అయ్యా మేము రక్షించబడ్డానికి ఇప్పుడు మేము ఏం చేయాలని అడిగారు మరి ఈ రోజు వాక్యం చెబితే మరి ఆ మారు మనసు కలగడం లేదు ఆ రీతిగా హృదయాలు పొడవబడ్డం లేదు పొడవబడ్డం లేదు మారు మనసు కలగడం లేదు ఆశ కలుగుతుంది ఏం ఆశ ఇంకా లోకం మీద ఆశ కలుగుతుంది ఆనాడు పరిశుద్ధాత్ముడు బోధ విన్న వారు పాప క్షమాపణ పొందుకుంటే లోకం మీద ఉన్న ఆశలు చంపేసుకుంటే సిలువెత్తుకొని మోయడానికి సిద్ధపడితే ఈ రోజు పరిశుద్ధాత్మని పేరు చెప్పుకొని చెబుతున్న వాక్యాలు వింటున్న వారికి లోకం మీద ఇంకా ఆశలు ఎక్కువ అవుతున్నాయి సిలువ మోయడానికి ఇష్టపడడం దేవుని నిమిత్తం శ్రమ పడడానికి దేవుని కొరకు నీతిగా జీవించడానికి ఇష్టపడడం మరి ఆ రోజు పరిశుద్ధాత్ముడు బోధించిన బోధే కనుక అదే అయితే మరి ఎందుకు మనుషుల్లో పశ్చాత్తాపం కలగడం లేదు నేడు తర్వాత నాడు దేవుని కార్యాలు చూశారు అపోస్తులు చేసిన కార్యాలను చూసి ఎంతో మంది భయపడ్డారు వాళ్ళు అపోస్తుల్లో చేస్తున్నటువంటి అద్భుతాలు చూసిన తర్వాత పిలుపు కావచ్చు పేతులు కావచ్చు పౌలు కావచ్చు వీధంతా కూడా అద్భుతాలు చేస్తుంటే గొప్ప కార్యాలు చేస్తుంటే వాళ్ళు స్వస్థతలు చేస్తుంటే దయ్యాల్ని వెళ్ళగొడుతుంటే గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతుంటే మనుషులకు భయం పుట్టింది చాలా భయం పుట్టింది ఏంది ఇది మనం చూడలేదు ఈ రీతిలో జరుగుతున్నాయి కానీ అదే పరిశుద్ధాత్మ దేవుడు పేరు చెప్పుకొని ఈ రోజు కార్యాలు చేస్తుంటే జనాలు నవ్వుతున్నారు ఆ రోజు అపోస్తులు చేస్తున్నప్పుడు భయం కలిగింది నేడి రోజు అపోస్తులు చేస్తుంటే నేడు రోజు పరిశుద్ధాత్ముడు చేస్తుంటే అపహాస్యం చేస్తున్నారు నవ్వుతున్నారు క్రైస్తవులు ఇంత గుడ్డి వాళ్ళని అనుకుంటున్నారు ఇంత పిచ్చోళ్ళ క్రైస్తవులు అనుకుంటున్నారు నాడు క్రైస్తవులంటే పవర్ఫుల్ నాడు క్రైస్తవులంటే బహుశక్తివంతులు నాడు క్రైస్తవులంటే ఆశామాషి కాదు నేడు క్రైస్తవులంటే జోకర్లు గొర్రెను అలా ఆలోచన చేస్తున్నారు ఎందుకనంటే చీప్ ట్రిక్స్ అవి ఎవడైనా కనిపెట్టగలడు కానీ నేడు క్రైస్తవులు కనిపెట్టలేని స్థితిలో ఉన్నారు ఈరోజు మనుషులకు భయం కలగటంలో ట్రోలింగ్ చేస్తున్నారు ట్రోలింగ్ తర్వాత ఆనాడు దేవుని వాక్యం విన్నా దేవుని వాక్యము విన్నటువంటి విశ్వాసులంతా పరిశుద్ధాత్ముడు బోధించినటువంటి ఆ బోధ విన్నటువంటి విశ్వాసులంతా పరిశుద్ధాత్ముని పొందుకున్న ఆ విశ్వాసులంతా వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ అమ్మేశారు వాళ్ళ కలిగి ఉన్నటువంటి వాటిని అన్నింటిని అమ్మేసుకొని వచ్చి అపోస్తుల పాదాలు చెంత పెట్టారు అయ్యా ఈ సొమ్ము మాకొద్దు ఈ డబ్బు మాకొద్దు ఈ ఆస్తి మాకొద్దు ఇదిగో తీసుకొచ్చి మీ పాదాల చెంత పెడుతున్నాం మాకు అది కావాలి పరలోకంలో ఉండే ధనం పరలోకంలోండే స్వాస్థ్యం మాకు కావాలి పరలోకం కావాలి ఈ లోకంలో మాకేమొద్దని చెప్పి ఆస్తులు అమ్ముకున్నారు మరి ఈరోజు ఒక్క రూపాయి దేవుని పనికి ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒక్క రూపాయి దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి బాధల్లో ఉన్న వారికి ఇవ్వడానికి ఇరుకుల్లో ఉన్న వారికి ఇవ్వడానికి దేవుని సేవ కోసం ఇవ్వడానికి దేవుని పరిచరించడానికి ఇవ్వడానికి మనసు రావడం మరి ఆ రోజుల్లో ఉన్న ఏది ఈ రోజులో ఉన్నది ఏ ఆత్మ నాడు అపోస్తులు డబ్బంతా పాదాల దగ్గరికి వచ్చింది నాడు అపోస్తులు ఎవరు ఎదుట చేసాప్ అడగల మాకు డబ్బు ఇవ్వండి మేము ఆ శుభార్త చేస్తాం ఆ ప్రాంతంలో పని చేస్తాం ఈ ప్రాంతంలో పని చేస్తాను మాకు తెచ్చి డబ్బు ఇవ్వండి అని చెప్పి ఎవరు వాళ్ళ పాదాల దగ్గరికి డబ్బు ఎతుక్కుంటూ వచ్చింది ఆ డబ్బు తీసుకున్న ఆ అపోస్తులు ఏం చేశారు అనంటే లేని వారికి పంచి పెట్టారు ఉన్నవాడి దగ్గర తీసుకొని లేని వాడికి పంచి పెట్టి అందరినీ సమానం చేశారు ఏ ఒక్కరికి కూడా కొదువు లేకుండా చేశారు నేను అపోస్తులు ఏం చేస్తున్నారు అనంటే గుంజుకుంటున్నారు ఇంకా తీసుకురండి అప్పులు చేసి మరీ తీసుకొని రండి గుంజుకుంటున్నారు పెద్ద పెద్ద బంగలాలు కడుతున్నారు పెద్ద పెద్ద బిల్డింగులు కడుతున్నారు వాళ్ళ సంఘంలో చచ్చిపోతున్నాడ్రా నాయన అనారోగ్యంతో చచ్చిపోతున్నాడరా క్యాన్సర్లో చచ్చిపోతున్నాడు రా ఆకలికి చచ్చిపోతున్నాడ్రా డబ్బులు లేవురా వాళ్ళ దగ్గర అన్నది తెలిసినా కూడా ప్రార్థన చేసి వస్తారే కానీ ఒక్క రూపాయి వాళ్ళకి తగిన సహాయం చేయరు ఈ వాస్తవ పరిస్థితులు నేను ఎవరి మీద చెప్పడం లేదు ఎవరినో ఏదో ఉద్దేశించి లేదు వాస్తవ పరిస్థితులు వాస్తవంలో మనం ఉండాలి ఆనాడు అపోస్తులు పంచి పెడితే నేటి అపోస్తులు డబ్బులు తీసుకుంటున్నారు నాడు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి ఆ పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న అపోస్తులలో డబ్బులు పంచి పెడితే నేడు పదే పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్న సేవకులు డబ్బులు గుంజుకొని పెద్ద పెద్ద గుడారాలు కడుతున్నారు పెద్ద పెద్ద కడుతున్నారు కోటాను కోట్ల రూపాయలు పెట్టి కడుతున్నారు స్వర్గ భోగాలకు అటువంటి పరిస్థితులు ఉన్నాయి అటువంటి పరిస్థితులు ఈ లోకంలో ఉన్నాయి కారణం ఏంటిది మరి పరిశుద్ధాత్ముడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు కదా అప్పుడు ఒక రకంగా నిన్న ఒక రకంగా మన ఒక రకంగా ఉండే దేవుడు కాదు కదా ఆయన స్వభావం మారదు ఆయన ప్రేమ మారదు ఆయన శక్తి మారదు మరి అప్పుడు జరిగిన వాటికి ఇప్పుడు జరుగుతున్న వాటికి ఎందుకు ఈ తేడా ఉంది అనంటే అక్కడే వచ్చింది తేడా బ్రహ్మపరచు ఆత్మహత్య దూయింది బ్రహ్మపరచు ఆత్మహత్య దూరి చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ ఆనాడు అపోస్తుల్లో పరిశుద్ధాత్మ ఏం చేసింది పంచిపెట్టమంది ఈరోజు ఏం చేస్తుంది అదే పరిశుద్ధ ఆత్మ అనుకొని వాళ్ళు ఫీల్ అవుతుంది ఆ బ్రహ్మపరుచు పెద్ద మందిరం గట్టు దేవుని బిడ్డల కోసం ఇదిగో దేవుని పెద్ద దేవుడు చేసిన గొప్ప కార్యం చూపించు ఈ బిల్డింగ్ కట్టి బ్రహ్మపరుస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఎందుకు ఇదంతా జరుగుతుంది అనంటే హృదయంలో వాక్యము నింపుకోవడం లేదు ఎందుకు బ్రహ్మపరుచు ఆత్మకు చోటు దొరుకుతుంది మన జీవితంలో ఈ లోకంలో క్రైస్తవుల జీవితంలో అనంటే వాక్యము హృదయంలో నింపుకోవడం లేదు వాక్యాని హృదయంలో నింపుకొని ఆ వాక్యముతో జీవితాన్ని పోల్చుకోవడం ఎప్పుడో మానేశారు దేవుని వాక్యంతో జీవితాన్ని పోల్చుకోవడం దేవుని వాక్యాన్ని మన జీవితంలో అప్లై చేసుకోవడం ఈ మాట నా జీవితంలో నెరవేరుతుందా ఈ మాట నా జీవితంలో జరుగుతుందా ఈ వాక్యానికి నేను భిన్నంగా ఉన్నానా అని పరిశీలన లేదు ఆ పరిశీలన లేదు కాబట్టే ఈరోజు నా దనార్థాలు జరుగుతున్నాయి ఇంతగా దేవునికి వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయి కీర్తనల గ్రంథంలో ఉంటుంది నూట పంతొమ్మిది నూట పంతొమ్మిదో అధ్యాయం పదకొండవ వచనంలో కీర్తనల గ్రంథం నూట అధ్యాయం పదకొండవ వచనంలో నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను ఏం చెప్తున్నాడైనా పాపం చేయడానికి చెయ్య ఉండాలి అనంటే ఉన్న ఏకైక సొల్యూషన్ ఇది ఏమంటున్నాడు నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను నీను నీ ఎదుట పాపం చేయకుండా ఏం ఉండాలన్న హృదయంలో వాక్యం ఉండాల ఈ వాక్యం నా హృదయంలో లేకపోతే నేను ఏం చేస్తున్నానో కూడా నాకు తెలియదు నేను పాపం చేస్తున్నానో తెలియదు నీతి చేస్తున్నానో తెలియదు నీకు తగినట్లుగా ఉన్నానో తెలియదు అదే భ్రమపరుచు అదే అపవిత్ర ఆత్మ అనుకోండి అపవిత్రకైన కార్యాలే ఉంటాయి కాబట్టి సహించగలం గుర్తిరగలం అరే ఈ జీవితం బాగలేదు కదా ఆ అపవిత్ర ఆత్మకు భ్రహపరుచు ఆత్మ తోడైతే చూడండి మనలో ఉండే అపవిత్రమైన కార్యలేవి ఏవి కనపడవు చాలా మంది అనుకుంటారు నేను వ్యభిచారం చేయట్లేదే నేనేమి దొంగతనాలు చేయడం లేదే నేనేమి అది చేయట్లేదు ఇది చేయట్లేదు అనుకుంటారు కానీ వాళ్ళలో ఉన్నది గ్రహించలేరు అది అంత పెద్ద పాపం నేను చేయట్లేదు కదా అంత పెద్ద పాపం ఇంత పెద్ద పాపం లేదు అన్నీ పాపాలే నువ్వు దేవుణ్ణి ప్రేమించవచ్చు నువ్వు విశ్రాంతి నాన్న ఆచరించవచ్చు పొరుగువాడికి నువ్వు చేయలేని స్థితిలో నీ ఉంటే పాపమే పొరుగువాడిని నీ వాసించే రీతిగా పాపమే ఏ ఒక్కటి తప్పినా పాపమే అది చిన్నది ఇది పెద్దదని ఏమీ లేదు దానికి శిక్ష ఉంది దీనికి శిక్ష లేదనేమీ లేదు అన్నిటికీ సమానమైన శిక్షే యేసు ప్రభు ఎంత మాట కాకపోతే విభిచారం చేస్తేనే పాపం కాదు దాని తలంపులు వాళ్ళ తలంపుల్లో ఊహించినా కూడా పాపమే వ్యభిచారమే చెప్పాడు అదే రీతిగా ఒకటి చిన్నదని ఒకటి పెద్దదనేమీ లేదు అన్ని పాపాలే అని మనుషులు గ్రహించలేని స్థితిలో ఉన్నారు మనుషులు దాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు చూడండి ఎందుకి ఈ పరిస్థితి వచ్చిందనంటే వాక్యముతో జీవితాన్ని సరిపోల్చుకోకపోవడం ఈ బ్రహ్మపరచు ఆత్మ పట్టిన వ్యక్తి సౌలు పాత నిబంధనలు మనం చూస్తాం సౌలు సౌలు ఏం చేశాడు ఆ సమూలు వచ్చి నువ్వు వెళ్ళి అమాలేకల్ని మొత్తాన్ని చంపేసాయి కనికరం చూపొద్దు చిన్న పెద్ద ఏ దాన్ని కూడా వదలొద్దు సమస్త అపిత్రపరిచే మొత్తాన్ని నాశనం చేయి మనం చెబితే ఆ ఏం చేశాడు చాలా చక్కగా విన్నాడు అతను తప్పేం లేదు అక్కడ చాలా చక్కగా మాట విన్నాడు వెంటనే యుద్ధానికి వెళ్ళాడు మొత్తాన్ని చంపేశాడు కానీ పూర్తిగా చేయాలి ఆ బ్రహ్మపరుచు ఆత్మచ్చి దూరింది ఏమనింది అందరినీ చంపేశావు కదా ఒక్కడే కదా అందరినీ చంపేశావు కదా ఒక్కడే కదా ఏమవుతుంది ఏం కాదులే చంపేశావు కదా అందరినీ ఏ పశువులే కదా ఏమవుతుంది అనేటువంటి భ్రమన అతులకు తీసుకొచ్చింది అసలు వాగ్ అసలు దేవుడి ఇచ్చిన ఆజ్ఞ వేరు ఇప్పుడు ఇతను చేసింది వేరు కొంత డీవియేషన్ వచ్చింది పూర్తిగా కాదు పూర్తిగా అతనే గ్రహిస్తాను నేను చేయలేదు కదా అని పూర్తిగా ఏం చేయకుండా ఉండాల అన్నింటినీ చంపేశాడు చాలా మందిని చంపేశాడు కొంతమంది తప్పించుకొని పోయినట్టున్నారు రాజు ఒకటి మిగిలినట్టున్నాడు కొన్ని పశువులు మిగిలినాయి అంతే మిగతా వాళ్ళకే చచ్చిపోయినారు ఆజ్ఞ అయితే చేశాడు కానీ కొంత డీవియేషన్ వచ్చింది అంతే అతడు ఏమనుకున్నాడు అని అంటే ఆత్మ చెప్పి ఆ ఆత్మచేతుల మోసపోయి ఆ సరిపోయింది లే సమయలు నేను చేశాను అని చెప్పి ధైర్యంగా ఉన్నాడు సమయలు చెప్పింది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ మొత్తాన్ని నెరవేర్చనని చెప్పి సంతోషంగా ఉన్నాడు పార్టీ చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు రెడీగా ఉన్నాడు సమయాలు వచ్చాడు ఏం చేశావు నువ్వు నీకు చెప్పిన పని ఏంది నువ్వు చేసింది ఏంది అనంటే చూడండి అతడికి గుండె జారిపోయినంత పని అయిపోయింది చూడండి సమయంలో మొదటి గ్రంథం పదిహేనవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో అక్కడ రాయబడుతున్న మాట మరియు యహోవ నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్మల నమాలికలను నిర్మూలము చేయము వారు లై మగ వరకు వారితో యుద్ధము చేయమని సెలవియగా దేవుడి ఇచ్చిన ఆజ్ఞ నీవు వాళ్ళని నిర్మూలన చేయాలి వారు లయమగు వరకు వారితో యుద్ధం చేయాలి కొందరు చచ్చిపోయారు కదా పారిపోయిన వాళ్ళు పారిపోతే పారిపోయారులే అని వదిలేశాడు వారిని లయము చేయాల కొంతమందిని పట్టుకొని వచ్చాడు కొన్నింటిని పట్టుకొని వచ్చాడు నీవు ఎందుచేత ఎహోవ మాట వినక దోపుడి మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేస్తవనిను ఇంకా సౌలుకు అర్థం కాల సౌలు అప్పుడుదాకా ఏమనుకుంటున్నాడు నేను ఆజ్ఞ నెరవేర్చేశాను అనుకుంటున్నాడు నేను అంత చేసేశాను అనుకుంటున్నాడు ఆ మైండ్ లో ఉన్నాడు ఎప్పుడైతే సమయలు వచ్చి కొండ బద్దలు కొట్టాడో నిజమైన సత్యమైన వాక్కు ఏదిజో చెప్పాడో లయమగు వరకు వారితో యుద్ధము చేయమని చెప్పాడు కదా మరి ఎందుకు చేయలేదు అనంటే ఆయన గుండె ఆగిపోయింది కాసేపు అందుకే అంటాడు సమయలు మొదటి గ్రంథము పదిహేనవ అధ్యాయం ఇరవై వచనంలో అందుకు సవులు ఆ మాట అనవద్దు ఏమంటున్నాడు సౌలు ఆ మాట అనొద్దు నువ్వేంద మాట అంటావు నేను అందరినీ చంపేస్తే నేను అందరినీ నాశనం నాశనం చేసేస్తే ఒక్క రమాలు ఎక్కులేరు ఒక్కడే కదా ఉన్నాడు మరి ఇంతగా మొత్తాన్ని చంపేసి వస్తే నువ్వు నేను దేవుని మీద తిరుగుబాటు చేశారంటవేంటి నీ దేవుని ఆజ్ఞని నెరవేర్చలేదంటే ఏంటి అని చెప్పి భయం పుట్టింది ఆ మాట అనొద్దు అంటే అప్పుడుదాక ఆ మాట అనొద్దు అంటున్నాడు అంటే ఏమనుకుంటున్నాడు నేను అన్ని ఒక్కసారిగా భాగోతం బయటపడేసరికి వాస్తవంలోనికి వచ్చేసరికి తట్టుకోలేకపోయాడు సవులు అప్పటిదాకా భ్రమలో ఉన్నాడు అయిపోయింది అయిపోయింది అంతా చేస్తాను అయిపోయింది సంతోషంగా విందు చేసుకోవడానికి సిద్ధంగా అవుతున్నాడు అని సమయలు వచ్చి గుండె బద్దలు చేశాడు అయ్యా మాట అనొద్దయ్యా నేను చెప్పిన చూడు అందరిని చంపేశాను నేను అని చెప్పి అడుగుతున్నాడు నేను యోహవ మాట విని యోహోవ నన్ను పంపిన మార్గంలో పోయి అమాలేఖలు రాజగులు అగగును తీసుకొని వచ్చి కానీ అమాలేఖీలను నిర్మూలము చేతి తిని నేనేం చేయలేదయ్యా అమాలేఖలు చంపేశాను ఒక అగగునే పట్టుకొని ఇచ్చినాను చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి సౌలుది ఆ మాట అనొద్దు అయ్యా మాట అనొద్దన్నాడు చూడండి ఆ రోజు సమయాలు వస్తే సౌలు గుండెలు బద్దలైనయి ఏమన్నాడు అయ్యా మాట అనద్దని చెప్పి సౌలు వెళ్ళిపోబోతుంటే సమూహాలు వెళ్ళిపోబోతుంటే సౌలు పట్టుకొని గుంజుతాడు వదిలిపెట్టాడు నా నిమిత్తం రా నా కోసం దేవుడి మొరపెట్టు నా గురించి రా నా నిమిత్తం వచ్చి బలర్పించి దేవుడి దగ్గర ప్రార్థన చేయం చెప్పి అడిగితే నేను రానని చెప్పి సమయంలో వెళ్ళిపోతాడు అయితే సౌలు ఏం చేస్తాడు అనంటే అతని దుప్పటి పట్టుకొని లాగుతాడు అక్కడ ఒక మాట రాయబడుతుంది దొప్పటి చినిగిపోయిందని నేను అనుకోను మాట ఎందుకు రాసి దొప్పటి చిరిగిపోయేది కూడా రాయించాలన్నా అనేటువంటి ఆలోచన వచ్చింది కానీ దాని అర్థం ఏంటిదనంటే దుప్పటంటే పేపర్ కాదు కచ్చిపు కాదు దుప్పట అంటే బహు లావుగా ఉంటది మరి అది చినిగిపోయిందనంటే సమూహేయులకి సౌలకి మధ్య ఆ పెనుగులాట ఎంత భయంకరంగా జరిగిందో అర్థం చేసుకోండి తను తప్పు చేశానని గ్రహించినటువంటి సౌలు సమూహేలను బతిమలాడుతున్నాడు నా నిమిత్తం దేవుని దగ్గర ప్రార్థన చేయండి ఆ పెనుగులాటలో దుప్పటే జగిపోయిందంటే ఎంత గట్టిగా పట్టుకొని లాగుంటాడు సవులు మరి చూడండి ఈ రోజుల్లో అదే సమూయాలు కనుక వచ్చి వాస్తవాన్ని చెబితే అదే సమూయాలు కనుక వచ్చి మన జీవితంలో ఉన్న వాస్తవాన్ని చెబితే ఈరోజు సంఘానికి వెళ్ళి వాస్తవాన్ని చెబితే ఏం చేస్తున్నారు చెప్పండి ఆనాడు సౌలే నయం సౌలేం అనంటే దుప్పటి పట్టుకుని బతిమిలాడి గోజారాడు నేడున్న మనమైతే ఏం చేస్తామో తెలుసా కత్తి తీసుకెళ్ళి దూసి చంపేస్తాం ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి కత్తి తీసుకెళ్ళి పొడి చంపేస్తాం చంపేస్తాం చంపడం అంటే నిజంగా చంపడం అని కాదు చెప్పిన వ్యక్తిని ద్వేషిస్తాం నా సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అదే జరుగుతుంది లోకంలో ఆనాడు సౌలు దగ్గరికి వెళ్ళి సమూయలు అతనిలో ఉన్న వాస్తవాన్ని వాస్తవాన్ని చూపిస్తే అతడు బతిమిలాడాడు సౌలు ఇంకా చాలా నయం నేడున్న క్రైస్తవులు చాలా మంది కంటే అదే సమూహలు కనుక నేడు నీకు నాకు వాస్తవం చెబితే తథ్యాన్ని చెబితే ఏం చేస్తాం కత్తి తీసుకొని నరికేస్తాం పొడి ద్వేషంతో అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆనాడు వాస్తవంలోనికి వచ్చిన సౌలు పోయి బతిలాడినాడు సమయాన్ని నేను ఈ రోజు మనం వాస్తవంలోనికి వచ్చే దేవుని దగ్గరికి వెళ్ళి పాదాల మీద పాడి ఏడ్ పరిస్థితి లేదు అంతగా భయంకరంగా కూరుకుపోయినారు అంతగా పడిపోయినారన్నట్టు అంతగా దాని బందీల్లో ఉన్నారన్నట్టు వాస్తవాన్ని ఇష్టపడడం లేదు నేటి క్రైస్తవులు వాస్తవంలోనికి రావడానికి ఇష్టపడడం లేదు నేటి క్రైస్తవులు సత్యాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడడం లేదు దేవుని ఉద్దేశాన్ని ఎరగడానికి ఇష్టపడడం లేదు దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడడం లేదు దేవుని సెలువులు మోయడానికి ఇష్టపడడం లేదు దేవుని మహింపరచడానికి ఇష్టపడడం లేదు మరి ఎందుకు ఇష్టపడుతున్నారు అనంటే ఇహలోక సంబంధమైన భోగాలన్నిటిని దేవుని దగ్గర అనుభవించడానికి ఇష్టపడుతున్నారు అటువంటి పరిస్థితులు ఉన్నాయి అటువంటి పరిస్థితులు ఉన్నాయి దావీది మినహాయింపు కాదు దావీది కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు ఎప్పుడైతే నా ప్రవక్త చెప్పాడు గుండెలు పగిలేలా వెళ్ళి ఏడ్చాడు గుండెలు పగిలేలా వెళ్ళి ఏడిచిన దావీదు కనికరించబడ్డాడు ఆ కాసేపే కాసేపు ఆ సౌలు ఎందుకు తప్పితారు కనికరం పొందలేకపోయాడు అని అంటే కొంచెసేపు ఇస్రాయుళ్ళ మీద వేశాడు వాళ్ళు చెప్తే నేను చేశాను అన్నాడు కాసేపు ఏం చేయలేదు పాపా పాపాన్ని అంగీకరించలేకపోయాడు కాసేపు కానీ దావి అలా వెంటనే ఒప్పుకున్నాడు రియలైజ్ అయ్యాడు వాస్తవంలోనికి వచ్చాడు అయ్యో నేను దేవునికి వ్యతిరేకంగా ఉన్నానని గ్రహించాడు వెళ్ళిపోయి దేవుని పాదాలు చెంత పడి అని దప్పించుకున్నాడు సౌలు దప్పించుకోలేకపోయాడు సౌలు రకరకాల సొడ్డులు చెప్పాడు నేను చేశాను దేవుడిచ్చి నాకు నేను సెలవిచ్చానని కాసేపు అన్నాడు వీరు బలవంత పెడితే చేశాడని కాసేపు అన్నాడు చూడండి అతడు శ్రమలపాలైపోయాడు తర్వాత మనం చూస్తాం ఇస్రాయల్ ప్రజల్ని హిర్మి గ్రంథంలో మనం చూస్తాం ఇరవై మూడో అధ్యాయం పదహారు వచనంలో సైన్యములకు అధిపతి యోహవాయి సెల ఇలాగే మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలు నువ్వు వారి మిమ్మల్ని భ్రమ వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యహోవ సెలవిచ్చననియూ ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పును నడవగా వానితో మీకు కీడు రాదనియు చెప్పు యహోవ ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనమును పలుకుదురు అన్నాడు దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇస్రాయల్ ప్రజలకు తెలియజేశాడు మీ దగ్గర ఉన్న ప్రవక్తలు మంచి కాదు వాళ్ళు యహోవా ప్రవక్తలు కాదు వాళ్ళు భ్రమపరచు ఆత్మచేత నింపబడిన ప్రవక్తలు ఏం చేశారు వారు నన్ను తృణీకరించి వారితో నీకు క్షేమం కలుగుతారని డబ్బులు ఇచ్చేవాడికి ఏకు బాగుంటుందని చెప్తారు వాడిని ఘనంగా ఎంచుతారు దేవుడిని దీవిస్తాడని చెప్తారు పాపాన్ని జ్ఞాపకం చెయ్యరు నువ్వు చేస్తున్న అవిధేతని జ్ఞాపకం చెయ్యరు పాపాన్ని జ్ఞాపకం చేయని వారు ఎవరైతే ఉన్నారో వారు బ్రహ్మపరచం ఆత్మ నడిపింపబడుతున్నటువంటి వారు పరిశుద్ధాత్ముడు మాట్లాడితే పాపాలు బయట పెడతాడు పరిశుద్ధ అది ఎందుకు పరిశుద్ధ ఆత్ముడిని ఏసు అయ్యా నేను వెళ్తున్నాను ఆయన వెళ్తాయని నేను వెళ్తాయని మీ దగ్గరికి వస్తాడు అయన వస్తే మీకు మేలు ఎందుకు చెప్పాడు ఎందుకనంటే ఆయన సహాయము లేకపోతే మనము దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకోం ఆయన మనకు గుర్తు చేయకపోతే ఆయన మనకు బోధించకపోతే ఆయన మనకు జ్ఞాపకం చేయకపోతే ఆయన మనల్ని గద్దించకపోతే నువ్వు ఈ దేవుని దగ్గరికి వెళ్ళి పాపాలు ఒప్పుకో నిన్ను నడిపించడానికి నిన్ను గద్దించడానికి నేను హెచ్చరించడానికి పరిశుద్ధాత్మని ప్రభు మనకి ఇచ్చుకోవాడు ఆయన మనతో ఉంటాడు ఆయన లోకమును గురించి పాపమును గురించి తీర్పును గురించి ఒప్పుకునేలాగా చేస్తాడు అది ఆయన ప్రాముఖ్యమైన గుణగణం ఏసు ప్రభించిపోయింది అందుకే ఆయన మీలో ఉంటే మీరు పాపాలని జయిస్తారు ఆయన మీలో ఉంటే మీరు శక్తివంతులు అవుతారు ఆయన మీలో ఉంటే ఆయనకు సంపూర్ణంగా మీరు లోబడితే మీరు గొప్ప కార్యాలు చేస్తారు ఆయనను తృణీకరిస్తే మీరు ఎందుకు పనికి రాకుండా పోతారని చెప్పాడు ఆ రోజు అపోస్తులు చేసిన పని అదే ఆయన నడిపింపు చొప్పు నడి నడిచినారు ఆయన చెప్పిన మాటలను జ్ఞాపకం చేశారు వారు మాట్లాడే ప్రతి చోట వారు కలిగినాయి ఈ రోజు పరిశుద్ధాత్ముడు ఎలా అయిపోయినాడు అనంటే వచ్చేవాడిగా పోయేవాడిగా ఉన్నాడు వచ్చేవాడు పోయేవాడుగా ఉన్నాడు యేసు ఏం చెప్పిపోయాడు అనంటే యోహానుసు వార్తలో ఆయన పద్నాలుగు హదయం పదహారో వచనంలో నేను తండ్రిని వేడుకుందను మీ యొద్ ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను ఏం చెప్పాడు నేను తండ్రిని వేడుకుంటాను ఆయన మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఎల్లప్పుడూ నుండుటకై ఎల్లప్పుడూ ఉండుటకై ఎల్లప్పుడు అంటే ఏంటి అర్థం ఎల్లప్పుడూ అంటే ఏంటి దాని అర్థం ప్రతి ఎప్పుడు మనతోనే ఉంటాడని వచ్చిపోయే వ్యక్తి కాదు మ్యూజిక్ ఎక్కువైతే వచ్చిపోయే వ్యక్తి కాదని మ్యూజిక్ ఎక్కువైతే వచ్చి మ్యూజిక్ తగ్గిపోగానే వెళ్ళిపోయే వ్యక్తి కాదు ఉద్వేగం ఎక్కువైపోయినప్పుడు వచ్చి ఉద్వేగం తగ్గిపోలేకపోయే వ్యక్తి కాదు ఎల్లప్పుడూ ఉండేవాడు ఈ రోజు మన వాళ్ళు తిరిగి దాన్ని ఏం చేశారు అనంటే బాగా మనుషుల్ని రెచ్చగొట్టి ఒక విధమైన భావోద్యోగులను తీసుకువెళ్ళి ఆత్మను పొందుకున్నావని చెప్తారు మళ్ళీ వాళ్ళలో కార్యాలు కనిపించవు క్రియలు కనిపించవు పరిశుద్ధాత్ముడు నడిపించేటువంటి ఆ మనస్తత్వం కానీ పశ్చాత్తాపం కానీ కనిపించదు ఎందుకు అని ఆత్మను పొందుకోవాల వాళ్ళు అనుకున్నారు అంతే ఇది వాస్తవం పరిశుద్ధాత్ముడు ఉంటే గద్దిస్తాడు పరిశుద్ధాత్ముడు ఉంటే భయపడతాడు ఉనికిస్తాడు కానీ ఈ రోజుల్లో మనుషులు అది లేదు దేవుడు భయం లేదు దేవుడు అంటే లేదు దేవునికి లోబడే మనస్తత్వం లేదు ఇది దేవుని స్వరమని గ్రహించేటువంటి మనస్తత్వం లేదు పరిశుద్ధాత్ముడు ఉంటే ఎందుకు చేయడా పని ఆయన పని అది ఆయన వచ్చిందే అందుకు మనమైతే తప్పిపోతాం తొలగిపోతాం ఆయన సత్యంలో నుంచి సర్వసత్యంలో నడిపించడానికి వచ్చాడు మనల్ని సత్యంలోనే నడిపిస్తాడు తప్ప అబద్ధంలోనికి మనల్ని తీసుకెళ్లడు మోసపుచిత మనల్ని తీసుకెళ్లడు వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టు మన కలబెడతాడు కానీ ఆ రోజు ఆ భక్తులు ఆనాటి ప్రవక్తలు ఏం చేశారు అనంటే పరిశుద్ధాత్ముడు లేని ప్రవక్తలై గద్దింపు లేని వాక్యాలు చెబుతూ వాక్యంలో పాపాన్ని గురించి తెలియజేయకుండా తెలియజేయకుండా చెప్పిన ప్రతి బోధన ఇస్రాయల్ ప్రజలు నమ్మారు ఒక్కటే మనం గుర్తు పెట్టుకోవాలా మనలో బలహీనతలు ఎత్తి చూపించడం లేదు మనలో పాపాలని గుర్తు చేయడం లేదు మనలో ఉన్న లోపాలని గుర్తు చేయడం లేదు మనకు చాలా వినసొంపుగా హాయిగా వాక్యం ఉంది అనంటే అది పరిశుద్ధాత్మని స్వరము కాదు నువ్వు చెప్పగలవా ఈరోజు నాలో ఏ బలహీనత లేదు నాలో ఏ తప్పు లేదు నాలో ఏ లోపము లేదు నేను పర్ఫెక్ట్ గా ఉన్నానని చెప్పగలవా చెప్పలేము మరి అలాంటి మనతోటి ఆయన ఏ పాపము జ్ఞాపకం చేయకుండా ఎందుకుంటాడు ఎందుకు ఉంటాడు ఎన్నో బలహీనతలతో కొట్టబడుతున్నావు ఎంతో మందికి మన హృదయంలో ద్వేషాలు ఉన్నాయి ఎన్నెన్నో పాపాలు మన జీవితంలో ఉన్నాయి మరి అవేవి జ్ఞాపకం చేయకుండా ఎందుకు బోధిస్తాడు ఆయన నిన్ను తృప్తి పరచాల్సిన అవసరం ఆయనకేముంది ఆయన అల్టిమేట్ గోల్ ఏంటిది నిన్ను పాపం నుంచి తప్పించబడి నిన్ను పరలోకానికి చేర్చాలా నిన్ను తీసుకెళ్లి తండ్రి కప్ప చెప్పాలా మరి ఆయన ఆ పని చేయకుండా ఆయన ఎందుకుంటాడు ఆ పని జరగడం లేదు అనంటే నీ వింటున్న స్వరము పరిశుద్ధాత్మనిది కాదు నువ్వు వింటున్నది దేవుని వాక్యం కాదు ఇది మనుషుల తలంపులో నుంచి మనుషుల జ్ఞానంలో నుంచి మనుషుల సొంత ఆలోచనలో నుంచి పుట్టిన జ్ఞానం పుట్టిన వాక్యం అది నమ్మేరు అలాడు ఇస్రాయల్ ప్రజలు దేవునికి లోబడలా ఏం కాదులే ఆ పిచ్చోడతను ఏదో చెప్పుకుంటున్నాడు అని చెప్పి నిర్లక్ష్యపరిచిన వాళ్ళు తిరిగి ఏమైపోయినారు అనంటే బహు భయంకరమైన శ్రమగుండ పోల్సి దేవుని స్వరాన్ని ధిక్కరించిన వాళ్ళు దేవునికి లోబడినటువంటి వాళ్ళు పాపపు జీవితాన్ని సరిచేసుకోకుండా నడిచినటువంటి వాళ్ళు బహు భయంకరమైన శ్రమ గుండబోయినారు ఎంత భయంకరమైన శ్రమ అంటే విలాప వాక్యములు రెండవ అధ్యాయం పదకొండవ వచనం మనం చదివితే మనకు అర్థమవుతుంది విలాప వాక్యములు రెండవ అధ్యాయం పదకొండవ వచనంలో నా జన్మల కుమారికి కలిగిన నాశనము చూడగా దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన స్వరాన్ని తృణీకరించి ఆయనను తృణీకరించి ఆయన మాటను తృణీకరించి దొంగ ప్రవక్తల భ్రమపరచు వాళ్ళ ప్రవక్తల వాళ్ళ మాటలు విన్నందుకు ఏమైందంట నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులను నా కనులు కన్నీటి క్షీణించుచున్నవి ఇర్మయా భక్తుడు అంటున్నాడు నా కనులు కన్నీటి క్షీణించుతున్నాయి ఎందుకు నా అంతరంగము క్షోభిల్లుచున్నది నా అంతరంగము ఏడుస్తుంది ఎందుకనం నా కాలేజము నేల మీద ఒలుకుచున్నది ఎందుకంట ఇప్పుడు చదువుతున్నాడు చూడండి శిశువులను చంటి బిడ్డలను పట్టణపు వీధులలో మూర్చిల్లెదరు శిశులు శిశువులు శిశువులు అంటే ఎవరు చిన్న చిన్న బిడ్డలు చంటి బిడ్డలు ఏమవుతారు అనంట పట్టణపు వీధులలో మూర్చిల్లెదరు తప్పిపోయి పడిపోతారు శ్రమల పాలవుతారు తర్వాత చెప్తున్నాడు చూడండి గాయం వారై పట్టణపు వీధులలో మూర్చిల్లుచు ఎవరు చెప్పండి చిన్న చిన్న బిడ్డలు చంటి బిడ్డలు శిశువులు పట్నములో మూర్చిల్లు పడిపోయి గాయాల పట్నపు పట్టణపు విధుల్లో తల్లుల రొమ్మును ఆనుకొని ఏం చేస్తారంట గాయాలు పొందిన తల్లి దగ్గరికి వచ్చి తల్లి రొమ్మును వానుకొని అన్నము ద్రాక్షరసము ఏది అని తమ తల్లుల నడుగుచు ప్రాణము విడిచెదరు ఆ మాట చదువుతుంటేనే ఎంతో ఏడుపోస్తుంది చిన్న చిన్న బిడ్డలు చంటి బిడ్డలు శ్రమల పాలైపోయి కష్టాల పాలైపోయి దెబ్బలు తగిలించుకొని తల్లు దగ్గరికి వచ్చి తల్లి రొమ్మును అనుకొని అమ్మా నాకు అన్నమేది అమ్మా నాకు ద్రాక్షరసమేది నాకు ఆకలిగా ఉందమ్మా నాకు ఈ శ్రమ అని చెప్పి ఏడుస్తూ వారి చేతిలోనే సచ్చిపోతే అటువంటి పరిస్థితి నాడు ప్రజలకు వచ్చింది అంతటి భయంకరమైన శ్రమలకు వచ్చింది ఎందుకు వచ్చింది ఇంత కఠినమైన శ్రమ అంటే కేవలం దేవుని వాక్కును తృణీకరించి దేవుని వాక్కును నిర్లక్ష్య తెచ్చుకున్నటువంటి శ్రమది దేవుడు అంటున్నాడు చూడండి ఎరుశలేము కుమారి ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించదును ఎరుసలేము కుమారి ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించదును నేను ఇంకేం హెచ్చరించాలి నిన్ను నాకు ఇక ఎక్కడున్నాయి మాటలు ఇంతకంటే నేను ఏం హెచ్చరించగలను నీ చంటి బిడ్డ నీ శిశువు బాయాలు పొంది దెబ్బలు పొంది మూర్చిలి పడిపోయి నడుచుకుంటూ నీ దగ్గరికి వచ్చి రొమ్ము నా అనుకొని అమ్మ అన్నమేది అమ్మ ద్రాక్షరసమేది దాఖలుగా ఉంది దాహంగా ఉందని చెప్పి మాట్లాడుతూ మాట్లాడుతూ నీ చేతిలో చచ్చిపోతే మరి ఇంతకంటే నేను ఏమని హెచ్చరించాలి దేనితో నేను సాటి చేయుదును శివను కుమారి కన్యక నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును నేను దేనితో సాటి చేయాలి ఇంత ఘోరమైన స్థితికి కారణం ఎవరు నువ్వు కాదా దేవుడు మాట్లాడుతుంటే సరి జీవితం కలిగిన నువ్వు కాదా దేవుని వాక్యంతో పోల్చుకోకుండా నడిచినటువంటి జీవిత వ్యక్తి నువ్వు కాదా నేను దేనితో పోల్చాలి ఎట్టి మాటలతో నిన్ను ఓదార్చాలి అంత కఠినమైన శ్రమను కొని తెచ్చుకున్నావు కదా అంత కఠినమైన పరిస్థితిని కొని తెచ్చుకున్నావు కదా ఇంక హెచ్చరించాలి నీకు కలిగిన నాశనము సముద్రం గొప్పది నిన్ను స్వస్థపరచగలవాడు ఎవడు ఇంత కష్టం నీకు వచ్చింది అనంటే నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారిని దోషములు నీకు వెల్లడి చేయలేదు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట నీ ప్రవక్తలు ఏం చేశారు నిరర్ధకమైన వ్యర్థ దర్శనాలు చూశారు పనికి మాలిన దర్శనాలు చూశారు వేస్ట్ దర్శనాలు చూశారు ఏం చేశారంట నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు దోషములు నీకు వెల్లడి చేయలేదు నీవు నువ్వు శ్రమంలోనికి పోకుండా నువ్వు బాణిసత్వంలోనికి పోకుండా నువ్వు కష్టాల పాలవ్వకుండా వారు నీకు నీ దోషములు జ్ఞాపకము చేయలేదు వాళ్ళే కనుక నీ దోషములు జ్ఞాపకం చేసి ఉండుంటే నువ్వు నీ పాపాలు గ్రహించి నువ్వు పశ్చాత్తాపడుంటే ఈ రోజు నీకు శ్రమ వచ్చేది కాదు ఈ రోజు నీకు కష్టం వచ్చేది కాదు ఈ రోజు నీకు బాధ వచ్చేది కాదు ఈ రోజు నీ బిడ్డలు నువ్వు కోల్పోయేదని కాదు వారు దోషములు నీకు వెల్లడి చేయలేదు జ్ఞాపకం పెట్టుకోండి పరిశుద్ధాత్ముడు ఎప్పుడైనా మన దోషాలను వెల్లడి చేస్తాడు పరిశుద్ధాత్ముడు పొడుస్తూ ఉంటాడు కత్తి తీసుకొని పొడుస్తూ ఉంటాడు అటువంటి పొడుపు మనకు లేదు అటువంటి పశ్చాత్తాపం మనకు లేదు అటువంటి మాటలు మనకి వినపడడం లేదు అనంటే మనకున్న బలహీనతలను బట్టి దేవుడు మనల్ని గద్దించటం లేదు అనంటే నేను బాగున్నానని నువ్వు అనుకున్నావు అనంటే బ్రహ్మపరచు ఆత్మ నీలోనే ఉంది అది నిన్ను మభ్యపెడుతుంది ఈరోజు వీళ్ళకి ఏ శ్రమం అయితే కలిగిందో రేపు నువ్వు ఈ లోకానికి విడిచిన తర్వాత నువ్వు వెళ్ళవలసిన గమ్యస్థానానికి నువ్వు వెళ్ళవు నువ్వు పరలోకానికి చేరుకోవు తీరాబోయే నరకంలో పడిపోతావు అప్పుడు రియలైజ్ అయినా ఏ ఉపయోగం ఉండదన్నట్టు కాబట్టి అను నిత్యము మన జీవితాలను మన బ్రతుకులను మన ఆలోచనలను మనం చేసే పనులను దేవుని వాక్యముతో ఏం చేయాలా పోల్చుకోవాలా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని నా ఎలాగైతే చెప్పాడో ఆ పని నీవు నేను చేయాల అది పరిశుద్ధాత్ముడు పని పరిశుద్ధాత్ముడు సత్యంలో నడిపిస్తాడు గుచ్చుతాడు అవిధికి ఎందుకు అంత ఏడుపు నా కన్నీరు ప్రవాహములు నా పొట్టుకొని నా పరుపు కొట్టుకొని పోతుంది అన్నాడే నా కన్నీటితో నా పరుపును తేలియాడ చేస్తున్నాను అన్నాడు ఎందుకు అన్నాడు ఎందుకు వచ్చింది అంత ఏడుపాయనకి ఎందుకు వచ్చింది అంత కన్నీరు దేవుడి జ్ఞాపకం చేశాడు నా పరి నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తొలగించుకు అన్నాడు ఎందుకు అతను లాహాత్మ ఉంది ఏం చేశాడైనా ప్రతి పాపాన్ని జ్ఞాపకం చేశాడు ప్రతి తప్పుని జ్ఞాపకం చేశాడు ఒక్కొక్కటి ఒకటి తలుచుకుంటూ కుమిలిపోయినాడు దావి ఏడిచాడు కన్నీరు గారుస్తూ ఏడిచాడు అందుకే క్షమించబడ్డాడు అందుకే కనికిరాని పొందాడు అందుకే దేవునితో పాటు ఉన్నాడు ఏపు నీవు నేను కూడా దేవునితో పాటు దేవుని సన్నిధిలో సంతోషించాలి అనంటే మనకు ఒకటే మన హృదయాల్ని వాక్యంతో నింపుకోవాలి మన హృదయం నిండా వాక్యం ఉండాలి బ్రహ్మపరచు ఆత్మ మన లోనికి రాకుండా ఉండాలి అనంటే దానికి మనం అవకాశం ఇవ్వకుండా ఉండాలి అనంటే చూడండి మనం వాక్యంతో నింపుకోవాలి వాక్యంతో నింపుకోకుండా వాక్యాలతో జీవితాన్ని సరి చేసుకోకుండా దేవుని స్వరాన్ని నిర్లక్ష్యపరుస్తూ నేను ప్రార్థన చేస్తున్నాను నేను ఉపవాసం ఉంటున్నాను నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అని చెప్పి వాటితో నీ జీవితాన్ని పోల్చుకొని నేను దేవునికి అంగీకారంగా ఉన్నాను నిర్ధారించుకుంటే ఆ యొక్క భ్రమపరచు ఆత్మ నిన్ను మోసగిస్తుంది నిన్ను ఎప్పుడో ట్రాక్ దప్పించింది నిన్నెప్పుడో నువ్వు వెళ్ళవలసిన మార్గం నుంచి తప్పించింది ఎప్పుడో నేను దేవునికి దూరం చేసింది నువ్వు గ్రహించట్లేదు నువ్వు తప్పుడు మార్గంలో పోతున్నావు అయినా గ్రహించడం కాబట్టి ప్రతి నిత్యం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దానితో మన జీవితాలను సరి చేసుకుంటేనే ఆ భయంకరమైన ఆత్మ నుంచి మనం తప్పించుకోవాలి దేవుని వాక్యానికి చోటువైపు తప్పించుకోలేం వాడు భ్రమ పెడతాడు మనం చేసే పాపాలు జ్ఞాపకం చేయడు మన ఇష్టం వచ్చినట్టుగా మనం పోయేటట్టు చేస్తాడు కాబట్టి చూడండి మనము దేవునికి లోబడి దేవుని వాక్యాన్ని నింపుకునే వారంగా మనం ఉండాలి అదే భక్తుడు చెప్తున్నాడు నీ ఎదుట నేను పాపము చేయకుండినట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను ఇదొక్కటే మార్గం ఇదొక్కటే మార్గం అదే యోగాని భక్తుడు చెప్పాడు మనము దేవుని సంబంధులము దేవుని ఎరిగిన మన మాట విను దేవుని సంబంధి కాని మన మాట వినడు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నామో అప్పుడే మనం పరిశుద్ధాత్మని దృఢీకరించాం ఎప్పుడైతే మనము దేవుని వాక్యాన్ని వింటామో అప్పుడు పరిశుద్ధాత్మనికి చోటిచ్చిన దేవుని వాక్యంని పశ్చాత్తా పడతామో మనం పరిశుద్ధ ఆత్మనికి అలా కాదు సమర్థించుకున్నామని అంటే బ్రహ్మపరుచు ఆత్మ ఇచ్చి మనలోనే తిష్టసుకొని కూర్చున్నాయి ఇప్పటికైనా దేవుడు మనకు సమయం ఇచ్చాడు మన జీవితాన్ని వాక్యంతో పోల్చుకొని ఇది నా జీవితంలో లేదే ఇది నా జీవితంలో లేదే మరి ఇంతకాలం నేను ఎలా దీన్ని నిర్లక్ష్యపరిచానని దేవుని దగ్గర పశ్చాత్తా దాని నుంచి దేవుడు నీకు నాకు మనందరికీ విడుదల ఇస్తాడు అటువంటి విడుదల పొందిన వారమై పరిశుద్ధాత్మను కలిగిన వారమై దేవుని చైతాన్ని నెరవేర్చే వారంగా మనం ఉందాము సత్య మార్గంలో మనం నడుద్దాము పరలోకానికి చేరి ప్రభువును మగింపడుద్దాము దేవుడు కృప మనందరికీ అనుగ్రహించిన కాక దేవుడి కొద్ది మాటలు దేవించి ఆశీర్వదించిన కాక ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధులమైన తండ్రి ప్రేమ కలిగిన దేవాన్ని ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు ఇంతవరకు తండ్రి నీ వాక్యం తర్వాత మాట్లాడినందుకు అందనాలు తండ్రి నాయన సత్య స్వరూప్య ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో నా ప్రభు మీరు మాకు స్పష్టంగా తేటగా తెలియజేస్తూ వచ్చినారు ప్రభు సహాయపడండి నన్ను ఎట్టి పరిస్థితుల్లో మేము మోసపోకుండా భ్రమపరచబడకుండా ఆయన ముందుకు పోవడానికి సహాయం చేయండి నీ వాక్యాన్ని మా హృదయంలో నింపుకొని నీ వాక్యానికి తగినట్లుగా ప్రభు మేము ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి తండ్రి నీ ఉద్దేశాలను మాత్రమే నెరవేర్చి మిమ్మల్ని మాత్రమే మహింపరిచి లోకాన్ని విడిచే వారంగా మేము ఉండాలి ప్రభు నీతో పాటు సదాకాలం తండ్రి నైనా మేము జీవించి నా తండ్రి ప్రభా నీతో పాటు సదాకాలం సంతోషించే వారంగా మేము ఉండాలి నా ప్రభు అటు గొప్ప ధనితను మాకు అనుగ్రహించమని మీ నిజమైన నడిపింపును మాకు అనుగ్రహించమని ప్రభా మీ వాక్యానుసారంగా నా తండ్రి మేము నడుచుటకు మీ కృప మాకు అనుగ్రహించమని మిమ్మల్ందరినీ కూడా ప్రభావ మీ కృప కళాస్థలకు మీ కృపను కోరుతూ ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆమెను మన ప్రభుత్వము ప్రేమ సమాధానం నడిపింపు చేరొచ్చిన మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోటింటి నడిపించిన కాక ఆమె అందరికీ